ధర్మరాజుకి నమస్కరించి బయలుదేరారట కృష్ణార్జునుడు సాచ్చికి వెంట వస్తూ ఉన్నాడు అర్జునుడు అన్నాడట సాచికి నిన్ను సింధురాజ ఉదయును మనుజాతిపర మనకు సరియగా ఉన్న నేనొక పని నీ ఒక పని మీ కొని చేయుటపాటిగా అదే మనకున్న రెండు పనులు ఉన్నాయి మనకివాడా ఒకటి కాదు సైంధవుని చంపటం ఎంత ప్రధానమో ధర్మరాజును రక్షించవలసినటువంటి బాధ్యత అంత ప్రధానం స్వామి నాకు అండగా ఉన్నాడు గనక ఆ సైంధవుని చంపడానికై నేను వెళ్తూ ఉన్నాను ధర్మరాజు రక్షణలో నువ్వు ఏమరపాటు లేకుండా అజాగ్రత్తగా ఉండవలసింది అని అప్పగించినటువంటి వాడై బయలుదేరి స్వామి ఆ రథం తోలుతూ ఉంటే అర్జునుడు వెళ్ళిపోయాడట అతి సమయంలో ఎదురుగా నిలబడి ఉన్నాడు ద్రోణుడు స్వామి యొక్క ఆ ప్రేరణ చేత అర్జున గురువు గారిని కొంచెం ఉబ్బించు లేకపోతే అంత తేలిగ్గా వదిలిపెట్టడు కాని అన్నాడట అంటే వెళ్ళి నమస్కరించాడు ఎదురుగా మేళ్ళు దళంపు శోభనము మేకొన మేలు మేలుదలంపు శోభనము మే గున వృద్ధికీవు పాండు భూపాలుడు ధర్మనందనుడు పంకజనాభుని ఎట్లగావే నిన్ను ప్రార్థన చేసి భగవద్సితుంటనై మన దళంకూసుమా ఆ గురువు నమస్కారము నన్ను రక్షించే విషయంలో నా క్షేమాన్ని ఆలోచించేటటువంటి ఆ విషయములో మా తండ్రి అయినటువంటి పాండురాజు అన్నగారైనటువంటి ధర్మరాజు పద్మనాభుడు ఆ ఈ స్వామి అలాంటివారో నీవు తర్వాత వాడి అలాంటి వాడివి దుర్మార్గుడైనటువంటి ఆ సైంధమును చంపడానికి అయి లోపలికి వెళ్తాను గనక నాకు అనుజ్ఞ ఇవ్వవలసింది అని నమస్కారం చేశాడట అయిపోయింది ఎంత పొట్టుండినా ఎంత శాప్తి ఉండినా ఆ అర్జునుకు ద్రోణులకు ఉన్నటువంటి ఆ బాంధవ్యము ఆ గౌరవ ప్రతిపత్తులు అలాంటివి మనస్సులో కొంత ఆ శాంతి కలిగాడు గాని మరి దుర్యోధనుడు ఊరుకోడు ఏడిచ్చేస్తాడు చూస్తూ ఉండగాని వదిలిపెట్టుకోడు గాని అర్జున వెళ్తావు వ్యూహంలోకి సైంధవుని చంపుతావు మరి నేను రక్షించడానని ప్రతిజ్ఞ చేశానుగా నన్ను జయించకుండా ఎలా వెళ్తావా చెత్తం మిమ్మల్ని నేను జయించగలుగుతానా ఎప్పుడైనా సరే ఆ మిమ్మల్ని జయించేటటువంటి శక్తి ఉన్నదా అదేం కుదరదు వృద్ధం జై నువ్వు నాతో యుద్ధం చేస్తేనే అంటే ఆ ఎప్పుడైనా సరే ద్రోణుడు ముందు బాణ ప్రయోగం చేస్తేనే తరువాత అర్జునుడు తీసుకుంటాడట వేశాడు ఆయమ్ములు తన కాయమ్మనుబడనర్జునుండు కోపించి ఆయమ్మనుబడ నర్జునుండు కోపించియ సాయముల దక్షరములు విచిత్రముగా ఖండించి మరల కొన్ని బాణం లేయా బ్రాహ్మణుడమ్ములు సంధించను శరములు శరములు కోరుడే పచ్చను గది క్రీడి సూరవర్యమన విట్టులుండగా హంసుడు బహుదూరము ఆయమ్ములు తన కాయమ్మును బడని అర్జునుడు కోపించి ఆ ద్రోణుడేసినటువంటి బాణములన్ని కూడా తిరస్కరించి ఖండించినటువంటి అర్జునుడు అనేక బాణములు ప్రయోగించాడటరలు శరములు పోరి పర్జున్యుని గది గర్జించన్ ఆ గగనమునందు మేహంలు ఉరిమితే ఎలా ఉండను ఆ ప్రకారంగా ధ్వనించిన అన్ని ఇద్దరు కూడా ఒకరు ప్రయోగించినటువంటి వాటిని ఒకరు ఉపసంహరించడమే ఒకరు ఎప్పుడు వేసుకోరు వాళ్ళిద్దరున్న అనుబంధం అలాంటిది అంటే స్వామి చూశాడట అర్జున ఎంతసేపు ఈయన దగ్గర ఎంతసేపు ఉంటే హంసుడు బహుదూరం చడియన్ ప్రొద్దు చూడు ఎంత దూరం వెళ్ళిపోయిందో ఈయనతో ఉప్పు ఎందుకు ఆయన సంగతి తర్వాత పని అయ్యా ఏం చేయను గురువుని నేను అతిక్రమించలేకపోతున్నాను నీకు చేత కాకపోతే రథాన్ని గట్టిగా పట్టుకో అదిరించుతాను అలాగే ఆ గుర్రములు ఒక్కసారి నాలుగింటి కూడా లేపాడట స్వామి ఒక ఫర్లాంగు లోపలకు పడింది వ్యూహంలోకి ఆ ద్రోణుని యొక్క రథాన్ని అతిక్రమించి వెళ్లిపోయిందట లోపలి అర్జున అన్యాయం అన్యాయము ఆ నన్ను జయించకుండా ఇలా వీలు కాదు అని వెళ్తూ ఉంటే నిన్ను నేను ఎప్పుడు చేయించుదానన్నాను కాదులేండి అని వెళ్ళిపోతూ ఉన్నాడట ఆ మహావేగంగా తోలుతూ ఉన్నాడు స్వామి ఎలా ఉన్నది అంటే ఆ రోజున ఆ ఎదుటి ఉన్నటువంటి వారిని లక్షించి అర్జునుడు వేస్తూ ఉంటే ఆ బాణములు అక్కడికి వెళ్లే లోపల గుర్రములు రథం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నదట అంటే ఎదుటి వారికి అర్జునుడు ప్రయోగిస్తూ ఉంటే వెనక వాళ్ళకి తగులుతూ ఉన్నాయట వాళ్ళని ముందుకు దాటి వెళ్ళిపోతూ ఉన్నది అప్పటికే రథము ద్రోణుని వల్ల కాదు వెంట పడటానికి ఒకవేళ పడినా మిగిలినటువంటి సైన్యం ఊరుకోలే మొత్తం ఒకసారి నెట్టుకొచ్చింది వ్యూహాన్ని మొత్తాన్ని కూడా ఛేదించుకొని బయటకు వచ్చి లోపలికి వస్తూ ఉండేటప్పటికి ఆ వీళ్ళందరినీ బానిస్తే మరీ ప్రమాదము అని ఆపేశాడేటా ద్రోణుడు వచ్చి ఆ కవాటమును మూశాడు లోపలికి వెళ్ళిపోయారు కృష్ణార్జునుడు ఇక వారికి అడ్డు లేదు ఆ దివ్యాశ్రములను సంధించి వేస్తూ ఉంటే ఆ వరి చేదా పోసి పొడుకోబెడితే ఏ ప్రకారంగా ఓదలి పడుతూ ఉంటాయో ఆ ప్రకారంగా తెగిపోతూ ఉన్నారని సైన్యములు వెళ్లిపోతూ ఉన్నది ఆ కృష్ణార్జును యొక్క రథం చూశాడు దుర్యోధనుడు అరే అరే రే ఎంత గొప్ప ప్రతిజ్ఞ చేసి అర్జును కాసేపు కూడా ఆపకుండా వదిలేశాడా అని వచ్చాడటా ఆగ్రహోదగ్రుడై మండిపడ్డాడు దుర్యోనుడి మీద వచ్చి అంటాడట ఏమండి గురువు గారు ఇదేనా పద్ధతి కలకాల భోజనం గృహమునందు భావంబు కుంతి ప్రభవులందు అనిసేయ గల వాడననుమాట తీరని మమత కౌంతేయులందు పై పై మాటలెప్పటికి మాయందు బహుళానుకంప తత్వార్థులందు కన్నీరు దుడుచు టక్కరి నుడుల్ మాయందు తీరని కౌంతేయులందు కలగి వర్తించు నిన్ను నిష్కపడి వనుచు తలచినందుకు మాకు దైన్యము లభించే అని న వినిద్రోణుడాగ్రహం బడచుకొనుచు రభసమున్న ఇట్లను చూపలికే రారాజు తోడా భోజనాలు చేయటము సమస్తమైనటువంటి బంధుమిత్ర పరివారంతో అనుభవించడం మా గృహములు నీ మనసు ఎప్పుడూ పాండవులయందే అనుమాటమాయందు తీరనిమ మత కౌంతేయులందు యుద్ధం చేస్తా అని అంటూ ఉంటావు మర్మమిడిచి అభిమానం మాత్రం పాండవడందు కన్నీరు దుడుచు డక్కరి నుడుల్ మాందుల నీ ప్రేమంతా కూడా పాండవుల మీద ఇంత నమ్మక ద్రోహివి నీవు నిష్కపటివను చూ తలచినందుకు మాకు దైన్యము లభించే అని నవిని ద్రోణుడు ఆగ్రహం బుకొనుచు రభసమున్న నిట్లను చుబల్క రాజుతో కోపం వచ్చింద్రోణు కూడా ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది నేనేమైనా శరీరాన్ని దాచుకుంటూ ఉన్నానా నా శక్తి వంచన లేకుండా చేస్తూ ఉన్నాను ఆ మీతో సమానమైనటువంటి శిష్యులైనప్పటికీ పాండవులు ఏమాత్రం కూడా జాలి యుద్ధం చేస్తూ ఉంటే నన్ను కూర్చి మాట్లాడతావే కాని ఆ సమానమైనటువంటి వయస్సులో ఉన్నావు నీవు కోరి వైరం నేను ముసలివారును అర్జును ఎదుర్కోవాలను అంటే సామాన్యం కాదు నీ వెళ్లి కాసేపు యుద్ధం చెయ్యి చూద్దాం మిగిలినటువంటి సైన్యం విషయం నేను చూసుకుంటాను కదా నువ్వు వెళ్ళాడ హో నేనా నేనెలకే ఏ అర్జునుని మీద దగ్గరికి వెళ్ళటమే మరి ప్రాణములంత తీప అయితే ఏం పర్వాలేదు కవచ ధారణ అనేటటువంటి ఒక విద్య చేత ఒక కవచాన్ని మంత్రించి నీకిస్తాను దాని యొక్క ప్రభావంతో అర్జునుడు ఎన్ని బాణము లేసినా నీ శరీరానికి తగలవు అట్లాంటిది ఉన్నదా అట్లయితే ఇవ్వండి వెళ్తా ఆ అక్కవచ ధారణ అనేటటువంటి విద్యను పైన వేసేటటువంటి ఆ తత్తలను అంటారు దానికి మంత్రించి వేశాడట తగిలించుకున్నాడు అతి సమయంలో పన్నెండు గంటలైనది యుద్ధములు ప్రారంభములోనే ఒప్పందం ఎవరు గాని ఆ గుర్రములకు గాని మిగిలినటువంటి గాయములైనటువంటి యోధులకు కట్లు కట్టే వాళ్ళని కానీ ఎవరు నిరోధించకూడదు రెండు పక్షములలో తరువాత గుర్రములకు నీరు మేటా పానివ్వాలి కానీ ఆ రోజు ఆ అర్జును యొక్క రథానికి తెచ్చేటటువంటి రానివల కౌరవులు ఆపేశారు చూశాడట స్వామి అర్జున పన్నెండు గంటలైపోయింది బాగా అలిసిపోయి ఉన్నాయి గుర్రములు పెన్ను గదియగలేకున్ను గెలిపించునవుడు కన్నులండు గలబియను అర్జునా గుర్రములు అలసిపోయినాయి బాగా మునగటానికి చాలినటువంటి నీరు లేకపోయినప్పటికీ త్రాగటానికి తగినటువంటి నీరు ఉంటే నిన్ను గెలిపించుతాయి లేకపోతే నిదానంగా పోతాయి పోలేవు కన్నుల నగి అర్జును అను స్వామి నీరా చిత్తం అలాగే ఇదిగో చూడండి అన్నాడట అని ఆ దిగాడు రథం మీద నుంచి దిగినటువంటి వాడై ధరు దివ్యాస్త్ర బల్చి కొలను ఉత్పాదించి వేదానికి మన సైన్యంరం వందే త్రిలోక ఆ వ్యాసుని యొక్క అనుగ్రహం చేత సంజయుడు చెబుతూ ఉంటాడు భారతాన్నంతా కూడా ధృతరాష్ట్రునకు చెబుతూ ఉన్నాడట ఓ ధృతరాష్ట్ర మహారాజాం బి కొలనుత్పాదించి వేదానికి అర్జునులు దిగి ఒక వ్యాశ్రమును సంధించి భూమి మీద కొట్టాడట ఇప్పుడు దేదాని యొక్క ప్రభావం చేత పాతాలు జలం పైకి వచ్చింది కట్టగట్టాడు నీటిని బయటకు పోనివ్వకుండా అచ్చడువంతంఘము ఆ దేవతలు చూస్తూ ఉన్నారట ఏమిరా వీరి యొక్క సామర్థ్యము అంది ఈ ప్రకారంగా గుర్రములకు ఆ నీరు కల్పించుతూ ఉన్నారు మన సైన్యము ఆ కౌరవ సైన్యం గడగడ గడగడ వణిపోయినది ఆ హరించుంగియార్థు స్వామి ఇంకా అర్జునులకు ఉత్సాహం కలగటానికి ప్రశంసించుతూ ఉన్నాడట అర్జున ఇంత పని చేసినటువంటి వారు ఎవరై ఆ నివుగాక సభాష్ అని ప్రశంసించుతూ ఉన్నాడట ఉత్సాహం కలగటానికి ఓ మహారాజా భూవరమున్ వినరు జోడరు త్రిలోకంబుల ఇది వరకు చేసిన వాళ్ళు లేరు ఎవరు వినలా చూడలా ఇలాంటి ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు చేస్తూ ఉన్నారు సుమా అన్నాడట ఆ ప్రకారంగా మీరు పెట్టినటువంటి వాడై అర్జున నేత కావాలి చెత్తం ఆ కట్టగొట్టి ఆ సౌరాష్ట్రమును మంత్రించి భూమి మీద వదిలితే చంగల్వ గడ్డి మొరిచిందట అవి మేపుతూ ఉంటే ఆ రాజులందరూ కూడా కన్నాడు ఒక్కసారి ఒక్కొక్క దివ్యాశ్రమును పరపించి రెండేస ఫర్లాంగులకు దగ్గరకు రాకుండా కొడుతూ ఉన్నాడట అర్జునుడు ఎలా ఉన్నది అంటే ఆ ఎవరు దగ్గరకు రావడానికి వీల్లేదు ఒక అరఘంట సేపు మేపి మరల తీసుకొచ్చి ఆ రథమునకు ఆయత్నం చేశాడు మరల ఎక్కాడట అర్జునుడు శిఖరద్వయ సుందరంబు శిఖరద్వయ సుందరం పోలిన మందరం భంగి ప్రకాశించే ఆ కృష్ణార్జునుడు ఎక్కినట్లయితే ఆ రథాన్ని రెండు శిఖరములు కలిగినటువంటి మందర సమానంగా ఉన్నదట బయలుదేరింది మరలా విలాసుని స్త్రీల విహరి మధ్య విహరించు సుందర పురుషుల భాతి అన్నాడు వారికి యుద్ధ రంగం లాగా లేదట ఆ వినోదముగా స్త్రీల మధ్యలో విహరించుతూ ఉన్నటువంటి సుందర పురుషుల యొక్క సౌష్ఠవం ఎలా ఉంటదో ఆ ప్రకారంగా ఉన్నదట బయలుదేరింది కృష్ణార్జున సహితమైనటువంటి రథము అట్టి సమయంలో చూశాడు ధర్మరాజు అనేక పర్యాయములు ఆ పాంచజన్యధ్వని వినపెడుతూ కాని ఆ అర్జునుని యొక్క శంఖమున్నదే దేవదత్వం వినపడత అనుమానం వచ్చింది ఏమిటి ఆ అర్జునుడు ఏమి సాచ్చకని పిలిశాడట సాధ్యకి స్వామి ఏమిటి ఏమిలే వెళ్ళు నీ గురు అయినటువంటి ఆ అర్జునులకు సహాయంగా నీవు బయలుదేరు వెళ్ళటానికి వీలు కాదండి మీ రక్షణలో నన్ను అడ్డు వెళ్తే కోపగించుతాడు ఊరుకోడు ఏం పర్వాల దృష్టజమునుడు భీముడు వీళ్ళున్నాడు కాని నువ్వు వెళ్ళు అర్జునుని యొక్క జాడ ఏమైందో నాకు తెలియటం లేదు ఆ హృదయం త్వరగా వెళ్ళన్నాడటేరాడటోహించినటువంటి వాడై బయలుదేరి ఆ ద్రోణుని ఎదురుగా వెళ్లి నమస్కరించాడు గురువు గారు సహాయంగా పోవటానికై నేను ఆ బయలుదేరాను గనుక ఆ అనుగ్రహించండి అంటే ఆ అంటాడాడు ద్రోణుడు నిరాకరించి వచ్చు చుండి నీ వనంగనంతనే గురుడు అర్ధనంతవాడు మామకరం నిరాకరించు వచ్చు చుండిని వనంగనంతనే గురుడు అర్థునంతవాడు మామక అగ్నం బుజొచ్చి ఉండగాంపజేసి తాతకైన సాధ్యకి సాధ్యకి నీవా నీ గురుడంతటి వాడు నమస్కరించి అనుగ్న తీసుకుని వెళ్ళాడు అయితే దానికి నేను అరు చొచ్చినాయి కాని నేను పోవనివ్వటానికి వీల్లేదు రా నాతో యుద్ధం చేయి చేసి జయించి వెళ్తే గాని కుదరదు అంటే ఆ స్వామి మహాపురుషులు ఎత్తేస్తున్నాను చెల్లున్ను పొల్లు నిల్ప చె అర్జును మీరు గురువు అర్జును నేను శిష్యుడు ఆ పదమూడు సంవత్సరములు బాధపడి ఆ ఈ రోజున యుద్ధానికి పాండవులు తీర్మానించితే మీటి మహాపురుషులు ఎలా కోపగించితే నరునకు బాసటబోదు నా గడ్డము రావలదు అర్జును సహాయంగా పోతాను అనుగ్రహించు వదిలిపెట్టినన్నాడట వెళ్ళటానికి వీళ్ళు అంటే ఆ తన యొక్క దివ్యాస్త్ర కౌశలాన్నంతా కూడా చూపించాడట కొలది సేపట్లోనే ఆ ద్రోణుని యొక్క గుర్రములు మారుమం పెట్టేసని పక్కకి ఈడ్చేసనీయట తప్పుకున్నాడు నిలవలేకపోయాడు తప్పుకొని అంటాడట ఆ ద్రోణుడు తనలో తాను అనుకుంటూ ఉన్నాడు మార్చునట్టి నిజర విభుండు గురునితో బరునాళ్ళు దొరమలరించి సకల సకల రాజుల నెరువదొక పరిశోధించి విఖ్యాతి కై కొన్న గంగాసుల మూల విజయము దాల్చి తనరాదు మర్కటెంధ్వజండు శాప కౌశలమున సరపరంపర లేయు నైపుణమున ఇతని గోపరము చుయంచుచున్నవాడ ఈశని ప్రవరుడింత సూర్యుడోడనయ్యే ఆ ద్రోణుడంతటి వాడు తట్టుకోలేకపోయాడట సాక్షిక యొక్క యుద్ధానికి హ్రదినీధరుడై మహాదానవుల నెల్ల బరి మార్చునట్టి నిర్జరవిధుండు వజ్రాయుధం చేతిలో కలిగి సమస్తమైనటువంటి దేవతలకు అధిపతి అయినటువంటి దేవేంద్రుడు గాని ఇరవై యొక్క రోజులు మహాయుద్ధం చేసి ఆ ఇరువర్యాలు భూప్రదక్షిణ చేసి సమస్తమైనటువంటి రాజులను నరికినటువంటి రేణుకాసు పరశురాముడు గాని గురునితో సమానముగా యుద్ధం చేసి ఆ ఇరవై రోజున గురువైనటువంటి పరశురాముని ఓడించినటువంటి భీష్ముడు గాని వీరగ్రుల మూల విజయాక్తునకు విఖ్యాతి చెందినటువంటి విజయుడు అనే బిరుదు పొందినటువంటి అర్జునుడు గాని పరంపర లేయు శక్తియతనికి దెబ్బకు తట్టుకోలేకపోయాడు ప్రక్క తొలిగాడు ద్రోణుడు ఆ సారథి ఇది దాక్షణాచ్య సేన ఇది అంగ సైన్యం మూడు వరసల్లో నిలబడి ఉన్నారట ఆ దుర్యోధన పక్షము వచ్చినటువంటి వారు ఈ మూడు సైన్యములు నా ప్రధానికి అందేటట్టుగా బాణి అర్జునుని దగ్గర నేర్చుకున్నటువంటి విద్య ఈ రోజున పూర్తిగా వినియోగించాలి ఆ పాండవులకు ఇంతకాలం నుంచి ఆ నేను చేసేటటువంటి భక్తి ఏమిటో ఇవ్వాలి తేలిపోవాలి బాణి ఈ మూడు సైన్యములు నా యొక్క ఆ చేతికి అందేటట్టుగా బాణి అన్నాడట నరుకుతూ ఉన్నాడు అర్జునుని కన్నా మహా దాటిగా ఒక ప్రక్క నరుక్కెళ్తూ ఉన్నాడట సాచ్చి చూశాడు ధర్మరాజు ఎంతసేపటికి ఆ సాధ్యకి జార కూడా లేదు ఆయన కూడా ఆ ఒక ప్రక్కనే వెళ్తూ ఉన్నాడు అట్టి సమయంలో వచ్చాడట దుర్యోధనుడు వచ్చి అర్జునుడి మీద ఎదుర్కొన్నాడు అర్జునుడికి ఏదో నిలిచాడట నిలబడితే స్వామి రాకు నీతు సంగరంబునర్పగా మదిం రాకురాసంబుగైకుని కిరీటి పారజోడు మాధురాశయం సుయోధను బుద్ధి కాశిలో మీ ఎల్లుగా అలిపించను హేయ బుద్ధి కాశిలో మీ ఎల్లుగా అలిపించను పాయ నివధోటి బట్టలు ఓడిపించను మాయజూదమందు మీ గ పాయము కలిగించను చేయరాని అపరాధములు చేసి ఏడిపించను మాటలెందుకు వీడిప్పుడు జిగినందుకు అతనా చూడు మంచి అందుబాటులోకి వచ్చాడు దుర్యోధనుడు ఈ రోజుతో యుద్ధం పూర్తి అయిపోతుంది వీడి తెగిపోతే పేడలేదు గుర్తు బాగా పురి ఎక్కించుతూ మాయూదందు మీ అపాయము కలిగించను హేయ బుద్ధి కాశులో మీ ఇల్లు గాలిపించను మాయ నీరు సమీవు దూడి బట్టలోడిపించను వేయి మాటలెందుకు విడిపుడు చిక్కినందుకు మాధురాశయం మోసగాడు దోసి వీడు రీసునా మెముగాసి చెంద చేసినాడు మోసగా అడుదోసి వీడు ఈసాసు చేసినాడు మాధురాశయం ఆ వెంకటాక్షణ రక్షించేటటువంటి నాకు ఆనందం కలిగేటట్లుగా అయ్యి ఒకటి ఒక దిగిపోవాలన్నాడట కవచం దొరిగి ఉన్న కారణం చేత ఏమీ ఎక్కడలా శరీరంలో గుచ్చుకోవటలా అంటాడట స్వామి స్వరరానందన మురములుప్రాయమై పరగుంగా భరింపందీలు కాకుండా నేడర ఎన్మోహములైనవేమి కథమిట్లు నీకు దుర్మోహముధురమై క్రమ్మెనో లేక హస్తలా గబుముతో బాసనో చెప్పుమా అర్జున ఏమిటయా ఆ వజ్రాయుధంతో సమానమైనటువంటి నీ బాణములు శత్రువులను చీచి చెన్నాడేటటువంటివి ఏ ఆ దుర్యోధనం యొక్క రూములో నాటలేదు నీకేమైనా ఆవేశించిందా లేకపోతే నీ అర్థరాగవును ఏమిటి అన్నాడట స్వామి తమకు తెలియనటువంటి మర్మములుంటాయా గురువు యొక్క అనుద చేత ఆ మాలిని అనేటటువంటి విద్య ప్రభావం చేత వచ్చాడు ఇక పనిచేయవు బాణములు చూస్తాం ఏదైనా ఉపాయమని సర్వాస్త్ర ఘాతని అనేటటువంటి ఒక అస్త్రాన్ని సంధించాడట కవచాన్ని ఊరగొట్టాలి అని ఆ అత్య సమయంలో కవచ మాలిని అనేటటువంటి అస్త్రాన్ని అర్జునుడు ఎక్కించితే దూరమునందు ఉండి చూశాడట దు అశ్వద్ధామ అరేరే ప్రభు గారి పైన అయిపోతూ ఉన్నది అని అర్జునుడు వదిలినటువంటి బాణమును మింగేటటువంటిది సర్వాస్త్రతిని అంటారు దానిని ప్రయోగించాడు అశ్వధామ ఇది దాని లేపుకుపోయింది వ్యర్థమైపోయింది అర్జున ఏమిటి అయ్యా గురుపుత్రుడు ఆ నా యొక్క బాణాన్ని ఒమ్ము చేశాడు మరి ఇప్పుడు ఏంటి ఇహలేదు ఉపాయమే ఎలా ఉపాయం స్త్రీలు గదా రవిక దొడిగినట్టు అడిగాడు దాని గుణం ఏమిటో వీడికి తెలియదు ఈ చలమండల నుంచి ఇక్కడ ముస్తికాగముల నుంచి పైకి మెడ నుంచి క్రిందకి ఆ ఉండేది ఆ కవచం అందుచేత సున్నితమైనటువంటి బాణములను ఎక్కించినటువంటి వాడ అర్జునుడు ఈ పిడికిళ్ల ఎందు నాలుగు చెవల ఎందు నాలుగు కొట్టి వదిలిపెట్టాడట కర్ణ పేరు పగిలిపోయేటట్టుగా కొట్టాడు వారిని కవచం కూలిపోను ఇందాక నుంచి ఏదో చేస్తుందనుకున్నాను చెవులు బ్రద్దలైపోయి ఈ మణికట్లు ఇరిగినంత పని అయింది దాన్ని తీసి ఆ రథం మీద పారవయిచు అందుబారిపోయాడట దుర్యోధనుడు అతి సమయంలో ఆ ధర్మరాజు పిలిచాడు భీముణ్ణి భీముడా వెళ్ళు నువ్వు కూడా వెళ్ళు అర్జును సహాయంగా క్రిందటి రోజున ఆ అభిమన్యుడు వెళ్లిపోయినప్పటికీ నేను బ్రతికాను గాని విశాల వక్షస్థలం కలిగిన పార్థుని దర్శింపలేక ఆ వైశాల్యము కలిగినటువంటి వక్షస్థలము కలిగిన అర్జునుని యొక్క ముఖాడ విందము క్షణము కూడా చూడలేకుండా నేను బ్రతకలేనే అర్జునుకేమన్నా అయితే అన్నగారు మీకలాంటి భయము బాధ అవసరంలా ఆ నేనుండగా మీకు అంతటి భయం ఏమిటి మరి విషయం తర్వాత చూద్దాం ఎలాగోగల నేను తప్పుకుంటానులే ను వెళ్ళిపో అన్నాడట చెప్తాం అలాగేనని ఆ భీముడు బయలుదేరాడు అనేక విధములైనటువంటి ఆ మాంసములు మైరేయము పట్టించినటువంటి వాడై నూరు పుట్ల ఉక్కుతో తయారు చేయబడినటువంటి గదను ఆ రథము మీద పెట్టించి బయలుదేరాడట వెళ్లాడు వెళ్తూ ఉండగానే ఎదురుగా అర్జునుడంతటి వారు నమస్కరించాడు సాచ్చకి అదే బాటలో పయనించాడు మరి భీముడు శిష్యుడే కదా అలాంటి వారికి పొగిడితే చాలు ఏమైనా స్వల్పంగా మాట్లాడితే బాధ కలుగుతుంది ఏమిరా భీముడా ఏ ఇలా బయలుదేరిరావు ఏమిరా ద్రోణుడా నీ తమ్ముడు నాకు నమస్కరించి ఆ తీసుకొని వెళ్ళాడు నీవు కూడా అలా అయితే వెనక ఇక్కడ తత్త తిరువెంగళాచారు అని ఐగారులు హరికథలకు ఫిడిలేసేవారు ఆయన చలమ గ్రహారం వచ్చి చెబుతూ ఉండేవారు ఫిడేలేసేవాడు ఆయన తో గిలక్కాయ వెళ్ళాడ ఒక పర్యాయం చాలా విచిత్రంగా ఒకే ఆకుని మొత్తాన్ని కలిపి వెళ్ళాడు అయితే ఇప్పుడు ఈ బావగారులందరూ చిన్నపిల్లలు నేను కూడా వాళ్ళలో ఉండి ఉంటాను వచ్చి ఆచాల గారు నాకు ఇవ్వండి అంటున్నారు ఆచాల ఏమి వాళ్ళ మొక్క వెంకట చూడటల్లా ఎవరికి ఇవ్వటల్లా పిల్లలకి సహాయ సరదా అది తీసుకోవాలని బావగారు సరోజ నాభారీ కొంచెయినవు ైనా అన్నాడు గిరాట ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి కుంటాయి అంటాడేమోనని అగౌరవము అది వరకు ఏమంటే ఆచార్య గారు అంటే ఎవరికి ఒకటిలా కుంటాయినా అన్నాడు ఈశ్వర్ గిరాటేశనుక ఆ ప్రకారంగా ఆ ద్రోణుడు ఏమిరా ఆహా ఎంతవరకు వచ్చింది నా నీ పని అని బాధపడ్డాడు ఆ నీ తమ్ముడు లాంటి నాకు నమస్కరించి నా అను తీసుకొని లోపలికి వెళ్తే నువ్వు ధిక్కరించుతావా అంటే ఆ భీముడు అంటాడట ఏమిటి నీకు అర్జునుడు నమస్కరించాడు మారాట మనబోరి రాసు చెరబట్టి పూనిపోరిన చిత్రసేనుతోడ నేనాగినబోనవును నీకని దేయి బదరిన అయంకార పన్నుతోడోల అర్థమయ్యేంద్రకీలాద్ద్రి కిరాతకు ఢీ పొన్న హరునితోడ అని యునర్చువేళ నావంత దైన్యమొందని ధనంజయుండు నిన్ను నుతిగించి కనికరంబు గోరిగాబోలు ఎంత బలి బాబనయ్యా ఏమిటి సమస్తమైనటువంటి దేవతలతో ఆ దేవేంద్రుడు వచ్చినప్పుడు గాని ఆ దుర్యోధన్ విడిపించేటప్పుడు పద్నాలుగు వేల మంది గంధర్వులతో పోరాడి చంద్రసేను ఓడించినప్పుడు కాని సమస్తమైనటువంటి ఆ సాంభుమూర్తి కిరాటాకుడితో వచ్చి ఆ పట్టు సాంభువృద్ధిని కింద పడవ ఇచ్చాడు అర్జునుడు తాను మీద పడ్డాడు అలాంటి అర్జునుడు ఎప్పుడు దైన్యం అనేది అరగడు ఇతరులను నమస్కరించడం అనేటటువంటిది తెలియనటువంటి అర్జునుడు నిన్ను చూడగాన దైన్యంగోది ఎంత మనగాడు ప్రియములు పైకి నిన్నను సరింపకార్థుడుగాడు సుమ్మో వీడెవడనుకున్నావు ప్రియములు బి నిన్నను సరింపగపు అర్ధుడుగాడు సొమ్ము నిజమే ఆహా గురువు గారు ఓహో అర్జున అంతానికి ఈయనేమి అర్జునుడుగాడే నిర్మద భుజశక్తి నిర్మదిత శత్రుడు భీముడుగానే శత్రువులందరినీ కూడా మర్తించేటటువంటి భీముడు నీవు గురుడునని సైతునే వైదికిం జయమయ నిరువు వైతే నమస్కరించుతా నా క్షేమం కోరితే శిరస్సు వంచుతా అంతేగాని ఆ శత్రు పక్షమును చేరి యుద్ధానికి వచ్చినప్పుడు నిన్ను అంగీకరించుతానా నెత్తి మీద ఎరింకాలు పెట్టే వెళ్తాను సుమ చూపు డిప్పు డబ్బల చూపు డిపు డబ్బలంపు చూపు డిప్పు డబ్బల మని వడముడి సూటిక గద విరంగుని రథంపు కోటకి సారథి యుగముఖ గు ఏది ఆ బలం చూపించు చూద్దాము అని ఆ గద తీసుకుని గిరగర గిరగర తిప్పి వేసరాడట చాప ఆచార్యుని రథం ముటక ఒక పల్టీ కొట్టి తప్పించుకున్నాడు ద్రోణుడు రథము సారథి చెంతులూరు వాళ్ళు కూడా అంత మెత్తగానోర్రు ఆ ప్రకారంగా చూర్ణ చూర్ణం అయిపోయాడట తరువాత మరల ఇంకొక రథాన్ని వేసుకొచ్చాడు ఆయన ఏం వాడు కాదు కదా ఏమయ్యా ఆ ఎంత పని చేస్తావా నన్ను చూద్దాం ఆయన ఎలా పోతావో నని మరల వచ్చాడట కాసేపు వేసి చూశాడు బాణుములు భీముడు అయితే ద్రోణుని ముందు ఎంత ఈయన శక్తి వేరు ఆయన పద్ధతి వేరు చూశాడట ఇలా కాదు అని దిగాడట రథం మీద నుంచి ఆ రథం దిక్కి ఎప్పటి శర వెళ్లిపోయి మగంబు వంచి సత్వరుడైవానపైందరూ ఒక్క చేరథముడిగ్గి ఎప్పటి శరాబలిపో ఆ మరల రెండో పర్యాయము రథం మీద నుంచి దిగినటువంటి వాడై భీముడు ఆ పుంకాను పుంఖములుగా వేస్తూ ఉన్నాడు ద్రోణుడు వాటన్నింటినీ కూడా ముఖానికి తగలకుండా అలా తల ఉంచాడట శిరస్సునకు పడినప్పటికీ లెక్కలేదు ఆ ప్రకారంగా ఉంచి సత్వరుడైవాన పైగురి వంచిన మస్తక మబ్బో సుందర వృషభం గులీలని జడివాను గురుస్తూ ఆబోతు కదా ఏ ప్రకారంగా నిర్లక్ష్యంగా వెళ్తదో ఆ ప్రకారంగా తల ఉంచినటువంటి వాడై దగ్గరికెళ్లి ఎడిపోయారో అంత లేరు మహాపురుషుడు అనేక విధములైనటువంటి యుద్ధ మర్మములు తెలిసిన వాడు గనక పల్టీలు కొట్టి తప్పుకున్నాడు ద్రోణుడు ఇవి మాత్రం మరలా క్రింద పడలేదన్నారు ఏమిటి అంటే ఆ భూమి ఆకర్షణ మార్గాన్ని అతిక్రమించి పైకి వెళ్ళిపోయిందట రథం ఆ ప్రకారంగా వదిలేశాడు ఆ చూసాడు ఈయన జోలికి వెళ్ళకూడదు పిడుగు పాట్లు పిడుగుదెలు కొడుతున్నాడు ఇక లాభం లేదని ప్రక్కకెళ్ళిపోయాడట ఆయుధుడు అనేటటువంటి ఒక వరుణ దేవుని కుమారుడు వాడు మహాబలవంతుడు ఆ అర్జును తో యుద్ధం చేస్తూ చేసి అతని దగ్గర ఒక దివ్య ఆ గద ఉన్నది ఇచ్చినటువంటిది ఎవరు నీతో యుద్ధం చేస్తూ ఉన్నారు వారి మీద ప్రయోగించాలి గాని యుద్ధం చేయని వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళకూడదని చెప్పాడు ఆయన అది మరిచిపోయాడు ఆ స్వామి ఎదురుగా కనపడితే పాండవులకు మూలమైన బలం అని ఆ వాడు ఆ గదను కిరకిర తిప్పి స్వామి మీద విసిరాడట విసిరేటప్పటికీ ఆ స్వామి యొక్క వక్షస్థలంలో వచ్చి పూలమాలగా పడింది వెనకకు తిరిగిందట తిరిగి వాడిని వేణు తుంకులు చేసేవట్లు బారేసిను ఎందువల్ల అంటే వాడు హృషికేశుడు ఎవడి మనసులో ఎప్పుడు ఏ ప్రకారంగా ప్రవేశించి ఎలాంటి ఊహలు కల్పించుతుంటాడు ఎవరికి తెలుసు ఆ ప్రకారంగా చస్తే ఆ అవుడు గరచి అన్నాడు అర్జునుడున్నాడే వేలు కొరుక్కున్నాడట స్వామి యోధులు ప్రయోగించేటటువంటి బాణములు ఎదుర్కోవలసింది ఎవరు రధికుడు సారథి అర్జునాని వల్ల అయ్యేది కాదయ్యా వాడు నా వేశాడు వాడు దిగిపోయాడు అలాంటి ఆ రోజున శత్రుంజయాదులు అనేటటువంటి దుర్యోధన తమ్ములు ఇరవై మంది గలబడ్డారట భీముని మీద పన్నెండు మందిని వెడంది వాతి ఒక్కని దల్లనేసి ఒక్కొక్క బాణంతో ఒక్కొక్క తల లేచిపోయింది పన్నెండు మంది దిగిపోయారట వెళ్లిపోతూ ఉన్నాడు అర్జున్ భీమునకు ఎదురు లేదు అర్జునుడు ఒక ప్రక్కని సాక్షికుడు ఒక ప్రక్కని నరుక్కుంటూ వెళ్తూ ఉంటే ఆ అట్టి సమయంలో ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు ఏమయ్యా కర్ణుడేమైపోయాడు మహా కర్ణులకు రెండు చెడ్డు గుణములు ఉన్నాయన్నారు ఏమిటి అంటే ఆ తన చెయ్యి మిగిలితే మాత్రం అవతల వాణ్ణి ఇంత చులకన అని చెప్పడానికి ఏ మాట పడితే ఆ మాట మాట్లాడేస్తాడు చురుకు తగిలితే ఆ సందునుండడు రాధంగ్యం వదిలిపెట్టి పారిపోతాడు మహారణ అన్నారు సడింపుగా వేయవల్ అంటే కర్ణునితో సమానమైనటువంటి వారు లేరు అన్నారు రామచంద్ర స్వామిని లక్ష్మణ స్వామిని చెప్పిన తర్వాత మూడవ వ్యక్తిగా కర్ణుని చెప్పారు అంతటి వాడు ఉండడు ఆరు పర్యాయములు ఓడిపోయాడు భీముని చేతిలో ఆ రోజున రావటము ఎదుర్కోవటము చురుకు తగిలితే అంత ఏడవ పర్యాయము వచ్చి దీపొన్నాడు ఈ కర్ణుడు ఎటుపోయాడు నేను తెలియక భీముడు క్రిందకి దిగేటప్పటికి రథం మీదకెక్కి బాణపాతానికి ఆరంభించి ఆ కదలటానికి వీలు లేకుండా కొట్టాడట చుక్కుపడిపోయాడు భీముడు కాని ఏం చెయ్యలేక ఆ అక్కడ పడినటువంటి కలియబరుములని ఈసరి కొట్టాడట వాటిని తుంపులు తుంపులుగా నరికాడు నిలబడిపోతే కుంతికిచ్చినటువంటి మాటను తలంచి ఆ కర్ణు కర్ణుడు భీముణ్ణి అవమానపరిచి తిండిపోతా భండనం బేల నీకు అన్నాడు నా బోటి రణుసూరునితో నటాను యుద్ధం చేసేది పోహ్ నీకు చేతనైన వాళ్ళతో నీతో సమానమైన వాళ్ళతో చెయ్యని అవమానించు వదిలితే పాపం బాధపడి ఆ అర్జున్ ను సమీపమునకెళ్లాడు అర్జునుడు తీసుకున్నాడు బరాటు అంతటితో ఆ కర్ణుని వీపు చక్కబడింది తరువాత చూశాడు దుశ్శాసనుడు అరేరే సాధ్యకి భీముడు అర్జునుడు ముగ్గురా వచ్చి ఎదుర్కొన్నాడట సాధ్యకి ఎదుర్కొని కొంతసేపు యుద్ధం చేసి ఆ సాధ్యకి ముందు ద్రోణుడే తట్టుకోలేకపోయాడు వీడంతా దెబ్బలు దిని పారిపోయాడు పారిపోవటంతో ద్రోణుని దగ్గరికి వెళ్ళాడట చూసి అడిగిన అక్కడికి తన్నులు దిని రావటము కూడా చూసి అంటాడట ఏమి యువరాజ విభునకు సేమే సైంధవుమి చేసనరుడు నీవేమి టికెట్లీ అధికూ విరిగి తెలు చచ్చద వింకన్ ఏమి యువరాజ విభున కుమమే బాగా దెబ్బలు తిని గురువు దగ్గరికి వెళ్ళాడు తన్నులు తిని రావడం యుద్ధం చేసి తిరిగి రావడం చూశాడు ఏమయా దుశాసనుడు బాగున్నారా మీ అన్న బాగున్నాడా ఇందాక వెళ్ళాడు ఎట్లా ఉన్నాడు సైంధవునేమి చేసనరుడు ఏమయ్యాడు సైంధవుడు చచ్చాడా ఇంక ఉన్నాడా నీవేమిటి కీట్లీ రథి కతోమముతో విరిగిటందు చచ్చటమింక అటుకులు తిన్నట్టులగున కడుకున కుట్టెత్తినప్పుడు నాడొడొరకడు వరకి తెరి మగుడ తిరుగవలసనిప్పుడొక్క సాక్షకి చేతన్ రే దుశాసనుడా అటుకులు తినేటప్పుడు చాలా బాగా ఉంటుంది ఎన్ని దినేది తెలియదు కడుపులో చేరి బాగా అది మెలిపెట్టినప్పుడు కానీ దాని బాధ ఏమిటో తెలియదయా ఎక్కడికి పరిగెత్తుకు చావల్లో ఉండేవాడు పిచ్చిరామయ్య ఐగార్లు పురాణం చదువుతూ ఉంటే అనేక మంది తీసుకొచ్చి అరటి పళ్ళు అవి ఇస్తూ ఉండేవారు ఈ పెద్ద హరిదాసులు శాంతం మామ వెంకటరత్నం ఆళ్లు తీసుకెళ్లి అక్కడ పెడతమే కాని ఎవరు తినరు ఐగారులు అసలు అంటుకోరు అవి ఉండేవి కాదట ఏమైపోయినాయి అని అనుకుంటుంటే తెలియదు గుట్టుగా మాయమవుతుండే నాలుగు రోజులు అయిన తర్వాతే కడుపునే పుట్టిందట విరోచనాలు పుట్టి ఏ హైఫై కాదు ఏ హైఫైనే కాదు అంటున్నాడు అంట రామయ్య ఏమిటంటే ఇవి వచ్చినవి అందినీ అందినట్టు తింటున్నాడు కడుపులో నొప్పిట్టింది ఆ రోజు హైజన్ కూడా అంటున్నాడు అది ఏమిటంటే ఆ రోజు తేలింది ఈయన తింటున్నాడు రోజు అది ఆ ప్రకారంగా కడుపులో నొప్పి పుట్టినట్టు కదా ఆ తెలిసేది ఎక్కడికి ఒక నలుగురు రాజును కూడా వెంట చేసుకుని తిరుగుతూ ఉన్నావు తిరిగెనక్క పండు కుమార సంపద్ వైభవం బెల్లరేకి చూదమ కథించున్నాడు పండు కుమార సంపద్ వైభవం వెల్లరేగిరించునాడు పరమసాధ్వ సభాభవనకు తెచ్చి యోర్వక వస్త్రంబులూడ్చునాడు పాండవల్ కాన లోపల నుండా అవమానమనదింపసేనోజని నాడు సంధియోగ్యం బంశు సర్వార్్యులువచంప వినక జన్యోత్సాహమనయునాడు లేని ప్రాణ భయము రానేలా సాచ్చకి కోడి పాడవైతి అగట భీమసేనుడైన అర్జునుడైన దాకిరే నిడా పండు కుమారు సంపద్ వైభవం వెల్లరేకి జోదమించున్నాడు మీ మామగారు తెలుస్తూ ఉన్నారు ఒళ్ళు తెలియనటువంటి ఆనందం పొందారు సమస్తమైనటువంటి ఐశ్వర్యాన్ని అపహరించారే ఆ రోజున ఎలా ఉన్నది మీకు ఆనందము పరమ సద్విని సభాభవనెచ్చి యోర్వక వస్త్రంబులూడ్చునాడు ఎక్కడా జగత్తులో కనీవిని ఎరువనటువంటి రీతిలో ఆ కుల స్త్రీని వచ్చి ఆ ప్రకారంగా అవమానించారు పాండవులు కానలో లోపల నుండా అవమానరింప సేన నాడు ఇంకా అనేక విధములైనటువంటి బాధలు పడుతూ ఉంటే ఘోషయాత్ర అనేటటువంటి నపంచేత ఆ అవమానపరచాలి ఆ వారు బాధపడుతూ ఉంటే చూసి ఆనందించగలడు అని సైన్యంతో వెళ్ళారే సంధియోగ్యం బంతు సర్వార్యులు చెంప వినక జన్యోత్సాహం అనయునాడు ఎంతమంది చెప్పినప్పటికీ మహాపురుషులు వచ్చి చెప్పిన ఆ వినకుండా యుద్ధానికి ప్రయత్నం చేసినప్పుడు ఏమైపోయింది ప్రాణభయము నేడు రానే సాక్షడి పారిపోవు వాడవైతివి అక్కడ భీమసేనుడైన అర్జునుడైనా దాకిరేని భీముడు చేతులు అర్జునుడి చేతులు పడితే ఉంటది నీ బ్రోతుకు ఎక్కడికిడిపోతున్నావు తిరిగెనకన్నాడ తిరిగాడు పౌరుషం వచ్చింది వెళ్లి ఆ సాక్షి ఎదుర్కొన్నటువంటి వాడై ఆ ఒక దివ్యాస్త్రమును సంధించి వేసేటప్పటికి ఎన్నడో జచ్చినట్లు పడియే అన్నాడు నాలుగు రోజుల కింద పడ్డట్టు పడ్డాడట ఆ రథం మీద ఆ సారథ తొలగించుకొని వెళ్ళిపోయాడు ఆ ప్రకారంగా ఆ ఎదురు వెళ్తూ ఉన్నారు అట్టి సమయంలో దగ్గరికి వెళ్ళాడట అర్జును యొక్క సమీపములకు స్వామి అన్నాడు అర్జున చూసావటో అర్జున్ ఆ సాక్షి యొక్క పరాక్రమం ఎలా చేస్తూ ఉన్నాడు చెద్దాం అయితే నాకు రెండు విధాలుగా బాధ ఉంది సాక్షికి రావడం నాకే మాత్రం అంగీకారం లేదు ఎందువల్ల అంటే ధర్మరాజు యొక్క రక్షణ ఆయన అప్పటికించి వచ్చా ఏమైందో పైగా ఇప్పుడు అనేక రకములైనటువంటి యోధులతో యుద్ధం చేసి చేసి భూరిశ్రవణ్ణి ఎదుర్కోబోతున్నాడు అతని చేతిలో ఇతను ఓడిపోతాడు కనుక నాకు స్వామి అంటూ ఉండగానే ఇద్దరు పట్టారట కొట్టు ఆ ఒకరి ఆయుధములను ఒకరు ధ్వంసం చేశారు ఒకరి గుర్రములను ఒకరు చంపారు ఒకరి సారథిని ఒకరు తగ్గొట్టారు రథము చూర్ణమైపోయింది నేల మీదకి దిగి ఇద్దరు కూడా మల్ల యుద్ధం పెట్టారట పట్టడంతో ఆ భూరిశ్రవుడు సాచ్చిన క్రింద ఆ పైన ఎక్కి తొక్కాడట మెడ మీద కాలు పెట్టి ఆ రథం మీద ఉన్నటువంటి ఒక ఖగ్గాని తీసుకుంటూ ఉన్నాడట నరగటానికై చూశాడు ఘోరమునందు ఆరే రేరే అయిపోయింది నా తమ్ముడు నీ శిష్యుడు సాక్షిక తెగిపోతూ ఉన్నాడు చూడు అన్నాడట స్వామి ఏం చేయను మహాయోధులు నాకు ఎదురు యుద్ధం చేస్తూ ఉన్నాడు ప్రకృతి రీతే నా తల్లి మరి ఎలా నీవే రక్షించాలి యుద్ధ భూమి నీవాణి నువ్వు కాపాడుకోవాలి చెం అలాగే నేను ఆకరణాంతంగా లాగి ఒక బాణాన్ని వదిలాడట వేసిన శరమును చెయ్యి దూరము గడును వేసిన శరమును చెయ్యి దూరము గియో తగ్గే సరుడు గాండితో ఆ ఒక ద్వియాశ్రమును సంధించితే అలా లేపినటువంటి బాహువుని భుజం వరకు నరికి తీసుకుపోయిందట ఎడిపోయిందో అంతులేదు చూశాడట భూరేశ్వరుడు లేచి అంటాడట అర్జునుతో ఔరా నీదశకే నుగా క్రోరత్న బాణమిట్లుయే ఎంతకు నేకు తీసు ద్రోణుడు అర్జున నీ వైపు చూడట్లా నేను వేరే యోధులతో యుద్ధం చేస్తూ ఉంటే క్రూరత్వం బాణమే ఎడగునే గుంతీసు ఎలా అధర్మముగా నా చెయ్యి నరక వచ్చినటయా ఈ ఉపాయం నీకు నీ గురు అయినటువంటి ద్రోణుడో నీకు ఇష్టదైవమైనటువంటి సాంభుమూర్తియో నీ తండ్రి అయినటువంటి దేవేంద్రుడో చెప్పి ఉంటాడు గాని నీరే జుడింత పాపములకు నిన్నట్లు ప్రేరించురా ఆ స్వామి మాత్రం ఇలాంటి దుర్మార్గమైనటువంటి సలహా నీకు ఇచ్చి ఉండడు సుమా అన్నాడు ఇది ఆయన అనుబుద్ధి కావటల్లా పాపం చెప్పింది ఈయనే తోటిలో కూర్చొని చుడు అంటూ ఉంటే ఇంత పాపానికి మాత్రం శ్రీకృష్ణ స్వామి నిన్ను ప్రేరించడు సుమ అంటూ ఉన్నాడట బోడాచారులు గారు బోడేశారులు గారు అన్నాడట ఎవడు ఒక ఆయన అంటే ఏ ఆ భ్రష్టుముళ్ళు ఏమన్నా చెప్పిందా ఏంటి భార్య బట్టనెత్తి కనపడతా ఉంటే భార్య చదువు ఎందుకు ఆయన కోపం అంటే భార్య మీద ఆ భ్రష్టుమండ చెప్పిందా నీకు చారుల కనపడుతుంది తల మా వాళ్ళు చెప్పిందా అని అడుగుతున్నాడట ఈయన తలలో గోడితనం చక్క తెలుస్తుంది అట్లాగే ఆ నీ గురు అయినటువంటి ఆ దేవేంద్రుడు లేకపోతే సాంభు బుద్ధ చెప్పుడు శ్రీకృష్ణస్వామి మాత్రం ఇలాంటి ఆ దుర్మార్గమునకు నిన్ను ప్రేరించడు అన్నాడట అంటే అన్నాడట ఆ నాయనా ఎవరైనా చెప్పు వచ్చాయి ఆ దాందే ముందు గాని నేను చూస్తూ ఉండగా సాక్షిగా చంపుతావా నేనింక ఎందుకు ఆ నన్ను నేను కాపాడుకుంటూ నా వాణ్ణి రక్షించడం నా కర్తవ్యం నిన్ను కాపాడలేనటువంటి దుర్యోధను తిట్టు అంతేగాని నన్ను మాత్రం నువ్వు పని లేదు అన్నాడేటా చెప్తాం అది యదార్థమే లే ప్రాప్తం ఇది అట్టి ఆ భూరిశడు లేచాడు లేచి ఆ ప్రాయోపవేశించేట ప్రాణములు వదలవన్ను అనేటటువంటి ఉద్దేశంతో సంసిద్ధుడై కూర్చున్నాడర్భలు దర్భాశనం పరుచుకొని లేచి ఆ వడలిం దూడంతా కూడా దులుపుకొని వెళ్లాడు చాచికి ఇప్పుడు దాకా యుద్దం చేసి ఇప్పుడు ప్రాణాయామం పడతా చూడు నిన్నేం చేస్తారంట